వామేత జేష్టరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్మత ఆనస్మో సాగర శ్రీమహాగణాధిపతాశివసారా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే గిరు పరంపరా ారాయణ నమస్కృత సరస్వతీసతో జయముదీర స్వధర్మమేక్షకంపితుమర్హసి ధర్మ్యాద్ధాన్యత్ విద్యే ఈ శ్లోకం నుంచి స్వధర్మోపనిషత్ అని వ్యవహరిస్తారు ఇంకో ఇంకో చోట కూడా స్వధర్మాన్ని గురించి శ్రీకృష్ణుడు చెప్పిన చోట అక్కడ కూడా దాన్ని కూడా స్వధర్మోపనిషత్ అని అంటారు గీతలో విశిష్టత ఏమంటే స్వధర్మానికి ఎక్కువ ప్రాధాన్యం స్వధర్మము అంటే వ్యక్తి తాను ఉన్న పరిస్థితిలో తాను చేయవలసినటువంటి కర్తవ్య కర్మకి స్వధర్మము అనుకుంది ఈ పరిస్థితి ఎలాంటి నిర్ధారితమవుతుంది అంటే అది ఒకప్పుడు పుట్టిన దేశాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ ఈ హిందూ దేశం భారతదేశంలో పుట్టినవాడికి స్వధర్మం ఒక రకంగా ఉంటే విదేశాల్లో అమెరికాలోనూ అక్కడ ఉన్నవాడికి స్వధర్మం ఇంకో రకంగా ఉంటుంది ఆ దేశాన్ని బట్టి కూడా స్వధర్మం నిర్ధారితం ఇప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏమిటంటే ధర్మము దేశకాలాపేక్షంగా ఉంటుంది ఆత్మతత్వము దేశకాలములకు అతీతంగా ఉంటుంది దేశకాలముల చేత ప్రభావితం కాదు ఇండియాలో ఉన్నవాడు ఆత్మ ఓ రకంగానూ అమెరికాలో ఉన్నవాడు ఆత్మ ఇంకో రకంగానూ ఉండదు అలా ఉంటుందని కూడా కొంతమంది భ్రమపడతారు అలా ఉండదు ఇండియాలో ఉన్నవాడి ధర్మం ఓ రకంగానో అమెరికాలో ఉన్నవాడి ధర్మం ఇంకో రకంగానూ ఉండవచ్చు ఉదాహరణకి సౌత్ ఇండియాలో దేవాలయంలోకి వెళితే చొక్కాతో రానివ్వరు ఏదో వాళ్ళకేదో చేతిస్తాం చొక్కా తీసేసి రావాలని ఒక రూలు నార్త్ ఇండియాలో చొక్కా మాట దేవుడరకు పైన టోపీ కూడా పెట్టుకుని వెళ్తారు చొక్కా ఒకటి సూటు బూట్ తోటి వెళ్తారు తర్వాత కోయంబత్తూరు ఆశ్రమంలో లంచి హాల్లోకి భోజనం చేసే హాల్లోకి ఎవరు చెప్పులతో ప్రవేశించారు అందరూ చెప్పులు బయట వదిలిపెట్టేసి లోపలికి వస్తారు శేలోస్ బుర్గ ఆశ్రమంలో మా ఆశ్రమం అనేది కూడాను అక్కడ లంచ్ హాల్లో అందరూ చెప్పులతో వస్తారు బూట్లు బూట్లతో వస్తారు చెప్పులు కూడా కాదు సాక్స్ బూట్స్ లేకుండా అసలు బయటకు వెళ్ళి పనే ఉండదు కోల్డ్ ప్రదేశం మీరు బూట్లు విప్పేసి హాల్లోకి వెళ్ళినట్లయితే కాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎవళ్ళు నడవరు అలాగా మీరు ఒక్కడే నడిచినట్లుంటుంది కొంత ఇబ్బంది తక్కువైనా కూడా కాబట్టి అక్కడ అది ధర్మం ఇక్కడ ఇది ధర్మం వాళ్ళు ఎప్పుడైనా కోయంబత్తూర్ వచ్చారనుకోండి దమ్ముని మర్చిపోయి లోపలికి చెప్పులతో వచ్చేసి ఆ తర్వాత ఎవరో పాయింట్అవుట్ చేస్తే బయటకు వచ్చి వదిలేసి వస్తారు మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లేవనుకోండి నేను ఒకటి రెండు సార్లు ఎలా బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తే ఏదో కాళ్ళంతా జీవం ఉంటే చాలా తల్లిగా ఉంటుంది నేను ఒక్కడనే చెప్పులు లేకుండా ఉన్నవాడిని అందరూ పాయింట్అవుట్ చేస్తారు స్వామీజీ మీరు చెప్పులు బయటకు వదలక్కర్లేదు దయచేసి వెళ్లి తొడుక్కుంటండి సో ధర్మం అనేది నేను ఊరికేదో లోక దృష్ణాంతం చెప్పాను ధర్మం సందర్భాన్ని బట్టి మారుతుంది పుట్టిన దేశాన్ని బట్టి మారుతుంది పుట్టిన వంశాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది ఒకప్పుడు పుట్టుక మనిషి యొక్క స్వరూప స్వభావాలను నిర్ధారించదు కానీ ఒకప్పుడు కొంతవరకు నిర్ధారిస్తుంది కూడా కనుక స్వధర్మము అనేది ఎప్పుడైతే మనకి తెలుస్తూ ఉంటుంది ఆ స్వధర్మాన్ని తప్పనిసరిగా పాటించవలము ఇది శ్రీకృష్ణుని యొక్క బోధన ఇది ప్రధానమైనటువంటి బోధం సో ఇది ఒకప్పుడు ఏమనిపిస్తుందంటే కొంత సెంటిమెంటల్ గా మాట్లాడినప్పుడు ధర్మాన్ని కొంత డెనిగ్రేడ్ చేసే యాటిట్యూడ్ ఉంటాయి ప్రేమ ముఖ్యం అండి ధర్మం కాదు ముఖ్యమని ఎవరైనా అంటుంటే మీరు విని అలాగా దానికి ఒక సెంటిమెంట్ని పెట్టి ధర్మాన్ని కొంత డౌన్గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది సరికాదు ప్రేమ ముఖ్యం ధర్మం కూడా ముఖ్యం రెండింటికి క్లాష్ ఉండదు తర్వాత ఎక్కడైనా మీకు క్లాష్ వచ్చిందంటే ఇప్పుడు అర్జునుడికి అటువంటి క్లాష్ వచ్చింది అది ప్రేమ కాదు అది the ఇట్స్ సెంటిమెంట్ లవ్ ఈస్ డిఫరెంట్ అండ్ సెంటిమెంట్ ఈస్ డిఫరెంట్ లవ్ డజంట్ బైండ్ సెంటిమెంట్ బైండ్ చేస్తుంది లవ్ మీ ధర్మానుష్ఠానానికి అడ్డు రాదు సెంటిమెంట్ అడ్డు వస్తుంది కాబట్టి లవ్ కి సెంటిమెంట్ కి మధ్యలో డిఫరెన్స్ చాలా సూక్ష్మంగా ఉంటుంది కనుక లవ్ ని ధర్మాన్ని వాటికి రెండింటికి మధ్యన ఘర్షణ లేకపోతే టక్కర్ వేసి ఒకదానికంటే ఇంకొకటి గొప్పది అని చెప్పే ప్రయత్నం చేయకూడదు లవ్ ఈజ్ గ్రేట్ ప్రేమాన్నత చాలా గొప్పది కానీ ధర్మము చాలా స్వధర్మానుష్ఠానాన్ని ఎన్నడూ విడనాడకూడదు మనిషి స్వధర్మం నుంచి పక్కకి జరిగే ప్రయత్నం ఎందుకు చేస్తాడంటే ప్రేమ కారణంగా కాదు రాగద్వేషాల కారణంగా స్వధర్మానికి పక్కకి పోయే ప్రయత్నం చేస్తాడు ఆ విషయాన్ని గీతలో బాగా నిరూపిస్తారు రాగద్వేషములు ఉంటాయి ఏవో కొన్నింటి తీవ్రమైన రాగము మరికొన్నింటిపై ద్వేషము ఉండబట్టి ఆ రాగద్వేషములచే ప్రభావితుడై తనకు తనంత తానుగా కర్తవ్య కర్మను అనగా స్వధర్మాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనిషి ఆ ప్రయత్నం చేయవద్దు నీ స్వధర్మం నీ ధర్మాన్ని నీవు ఖచ్చితంగా అనుష్ఠించు అని శ్రీకృష్ణుడు చెప్తాడు నీకు అప్పుడప్పుడు కొంతమంది ఏమని చెప్తారంటే క్రైస్ట్ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు కానీ శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్దం చేయమని చెప్పాడు అని ఈ విధంగా క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తారు చాలా తప్ప క్రిటిసిజన్ ఎందుకంటే క్రీస్తు ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపించుకుని ఎవరికి చెప్తాడు ఎప్పుడు స్కిల్స్ అని ఉంటారు పన్నెండు మంది విద్యార్థులు శిష్యులు ఉంటారు వాళ్ళు సర్వసంగ పరిత్యాగులుగా క్రీస్తు యొక్క శిష్యులుగా చేస్తారు క్రీస్తు సర్వసంగ పరిత్యాగి గమనించదగ్గ విషయం క్రీస్తు బోధలవి చేస్తున్న సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులు ఆయన తల్లి బ్రదర్స్ ఎవరో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు జోసెఫ్ ఇలాగే ఎవరో బ్రదర్స్ ఉంటారు వాళ్ళిద్దరూ వస్తారు He says, in the same chapter, a Christ, a e Jesus, your mother has come and your two brothers have come. That is why I said, are all of you not brothers? You are not brothers. You are not brothers. You are not brothers. You are not brothers. You are not brothers. You are not brothers. He doesn't do any of those things. He declares that all of you are my brothers and moves on. సో ఆ విధంగా సర్వసంగ పరిత్యా వీళ్లను కూడా మీరు కూడా ఆ విధమైనటువంటి విధంగానే ఉండండి అని బోధిస్తాడు ఈ పన్నెండు మందికి ఈయన్ని ఎప్పుడైతే ఈ కింగ్ యొక్క పరిచారకులు వాళ్లు ఈయన్ని హింస ప్రయత్నం చేస్తారో ఆ సందర్బంలో ఈ పోస్టింగ్స్ లో మనం తిరగబడదామనో ఏదో అంటే దానికి చెప్తాడే అంతేగా కాబట్టి తన దగ్గర సర్వసంగ పరిత్యాగంగా ఉన్న శిష్యునికి బోధించిన ఉపదేశం కానదే ఊలో వాళ్ళందరినీ గుర్చోపెట్టిన చెప్పిన మాట కాదు ఊలో వాళ్ళందరినీ గుర్చోబెట్టిన చెప్పిన సందర్భం ఒకటి అసలు ఈ బైబిల్ని మాకు తెలుసు అన్నవాడు మన దగ్గరికి వచ్చి కొంత నేర్చుకుంటే కూడా మంచిది ఊలో వాళ్ళందరినీ గుర్చోపెట్టిన సందర్భం ఏమిటంటే ఈయన జూయిష్ టెంపుల్ కు వెళ్తాడు జూయిష్ టెంపుల్ కు వెళ్లినప్పుడు చిత్రం నాకు చదివితే ఆశ్చర్యం ఆ టెంపుల్ చుట్టూ షాపులు ఉంటాయి టెంపుల్ ప్రాకారం లోపల పెట్టే షాప్స్ ఉంటాయి ఈయన ఏమంటాడంటే ఇది టెంపుల్ అంగడియా అని అడుగుతాడు అడిగి అయితే వాళ్ళందరూ అడుగుతారు అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు టెంపుల్లో షాప్స్ ఉండకూడదు వీటన్నిటినీ తీసే తీసేస్తే వీళ్ళందరూ ఈ షాప్ ఓనర్స్ అందరూ కింగ్ తోటి కంప్లైంట్ చేస్తాను నేను ఒక ఆర్కియాలజీ ప్రొఫెసర్ తోటి ఆ జూయిష్ టెంపుల్ దగ్గరికి వెళ్ళా వెళ్ళినప్పుడు ఆ ప్రొఫెసర్ చెప్పాడు స్వామీజీ క్రైస్ట్ కి క్రైస్టు ని క్రూసిఫై చేసిన కింగ్ పైలట్ అని అతనికి అసలు క్లాష్ ఎక్కడ ఆరంభమైందో చెప్పండి అంటాడు తెలుసా మీకు అని అడుగుతాడు అంటే నాకు తెలియదు చెప్పన్నా అంటే అంటాడు పైలట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ గైడ్ పైలట్ రోమన్ రోమన్ రిప్రజెంటేటివ్ జూయిష్ రిలీజియస్ పీపుల్ ఉంటారు వాళ్లతో ఆయన కుమ్మక్క అయిందేం లేదు హీ డజంట్ కేర్ ఫర్ వన్ రిలీజియన్ అర్థేదా సో క్రైస్ట్ లోకల్ గా ఉండే జూయిష్ ప్రీస్ట్ చెప్పేదానికి విరుద్ధంగా క్రైస్ట్ చెప్తే అతనికే అభ్యంతరం లేదు ఈ వాషర్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆల్సో సందర్భంలో సో అతను అడుగుతాడు ఈ జూయిష్ ప్రీస్ట్ నినల్ గా ఏం చేద్దామో చెప్పండి ఈ మనిషిని ఏం చేద్దాం ఇప్పుడు ఇద్దరు ఇద్దరు క్రిమినల్స్ ఉన్నారు ఒకడు క్రైస్ట్ ఇంకొకడు ఏదో బాగుబడిస్తున్నా ఎవడో క్రిమినల్ ఎవరో ఒకళ్ళకి క్షమాభిక్ష పెట్టే సంప్రదాయం ఉంటుంది ఆయన ఏమనుకుంటాడంటే క్రైస్తుకి క్షమాభిక్ష పెడదావని అనుకుంటాడు పైగా అంటారు ఈ తప్పే నాకు కనపెట్టలేదని కూడా అంటాడు ఈ పైలేక అంటే వీళ్ళు అంటారు నోనో క్రైస్తుకి క్షమాభిక్షమో ఈ రెండో వాడికే క్షమాభిక్ష పెట్టమని అంటే అతను అంటాడు మీ అభిప్రాయం నాకు ఏ దోషమో కనపడలేదు అతను అతనికి వదిలిపెట్టద్దు ఈ వీడేమో మద్దతు చేసిన వాడిని వీళ్ళని వదిలిపెట్టమని మీరు అడుగుతున్నారా అని అడుగుతాడు అంటే అవునంటారు అంటే అప్పుడు ఇతను వదిలిపెట్టేసి అతను ఇప్పుడైతే ఇతన్ని ఏం చేయమంటారు అని అడుగుతాడు అంటే క్రూస్ ఫైహిం అంటే అతను ఏమంటాడంటే ఆ పక్కనే బౌల్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్లో చేతులు కడుక్కుని ఐమ్ వాషింగ్ ఆఫ్ మై హ్యాండ్స్ యూ క్రూసిఫై హిమ్ ఇఫ్ యూ వాంట్ టు క్రూసిఫై హిమ్ యూ లీవ్ హిమ్ ఇఫ్ యూ వాంట్ టు లీవ్ హిమ్ అని అతని వల మీద వదిలేస్తాడు ఆ భాషపై అతను ఆ రెలిజియస్ ఎఫర్స్ లో కలగజేసుకోడు ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆర్కియాలజీ ప్రొఫెసర్ అడిగాడు క్రైస్ట్ కి లోకల్ ప్రీస్ట్ కి దెబ్బలాట అసలు ఎక్కడొచ్చిందో మీకు తెలుసా అంటే అంటే రెలిజియస్ ఇష్యూ అంటే కాదంటాడు The conflict is not religious in nature. It is a conflict of financial interest. This temple complex is a commercialized situation. Mm -hmm. The temple is coming from the temple, and they are coming from the temple. They are saying that they are going to revolutionize. The temple is being created from the temple. The people are looking at conflict. కింగ్ కి ఈ ప్రీస్ట్లు ఏమనుకుంటారంటే కింగ్ తోటి కనుక క్రైస్త్కి కాన్ఫ్లిక్ట్ మనం క్రియేట్ చేసినట్లయితే కింగ్ పనిష్ చేస్తాడు కింగ్ అంటే రోమన్ రిప్రజెంటేటివ్ రోమన్ సామ్రాజ్యం మతపరమైన కాన్ఫ్లిక్ట్ ను కనుక కింగ్ దగ్గర పెడితే కింగ్ పెద్ద ఇంప్రెస్ అవ్వడు పట్టించుకోడు ఏదో మీ మతం మీ మతం ఏదో ఒకటి ఉదాహండి అంటాడు కానీ ఎకనామిక్ రోమన్ సిస్టమ్ ఏమిటంటే నాకు ఆ ప్రొఫెసర్ చెప్పాడు రోమన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ లా రోమన్స్ లాంపార్టెంట్ లాని వైలేట్ చేయడానికి అలా ఉండేది రోమన్ సామ్రాజ్యం వాళ్ళ లాని కనుక మీరు క్రైస్ట్ కనుక లాని వైలేట్ చేసేటంటే కింగ్ విల్ ఆఫ్ బి అరెస్టెడ్ మీద కాబట్టి లా కి సంబంధించి మనం క్రైస్ట్ నిసినట్లయితే అప్పుడు కింగ్ కి మనం వెళ్లి పైలెట్ కింగ్ పేరు అతనికి కనుక కింగ్స్ రిప్రజెంటేటివ్ అనుకోండి అతనికి కనుక మనం కంప్లైంట్ చేయగలిగినట్లయితే అప్పుడు మనకి మన కోరిక తీర్పుతుంది అని క్రీస్టులందరూ ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసి క్రైస్ట్ దగ్గరికి వెళ్లి దండం పెడతారు దండం పెట్టి ఏమయ్య సీసప్ సీజర్ ఈస్ ది కింగ్ సీజన్ రోమన్ కింగ్ సీజర్ అందరూ సీజప్ సే వాళ్ళందరూ సీజప్ సే సీజన్ కి ట్యాక్స్ కట్టాలక్కర్లేదా అని అడుగుతారు అడిగితే ట్యాక్స్ కట్టక్కర్లేదు అని కనుక చెప్తే కింగ్ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తే హీల్స్ హీ స్పీకింగ్ రూల్ చూడండి నేనేమో భగవద్గీత చెప్తానని బైబుల్ చెప్తున్నాను జస్ట్ వేర్ విత్ మే ఫర్ టూ మినిట్స్ సో హీఈ్ ప్రీచింగ్ వైలేషన్ ఆఫ్ ది లా అని కనుక వీళ్ళు సాక్షికంగా కనుక కింగ్ ముందు పెట్టగలిగితే హీ విల్ ఇమీడియట్లీ అరెస్ట్ అప్పుడు వాళ్ళు వేసి వేషాలకి అడ్డు తొలగిపోతుంది అందుకోసం ఇతన్ని ట్రాప్ చేయడం కోసం అడుగుతారు వీళ్ళు కింగ్ కి ట్యాక్స్ కట్టాలక్కర్లేదా అని అడుగుతారు అడిగితే అప్పుడు క్రైస్ట్ ఏం చేస్తాడంటే మీరు ట్యాక్స్ కట్టి సందర్భాల్లో ఏ రూపంగా ట్యాక్స్ కడతారు అని అడుగుతారు అడిగితే బంగారు నాణ్యంలో టాక్స్ కడతాము బంగారు నాణ్యాల లెక్క ట్యాక్స్ కట్టారు ఓకే రోమన్ కాయిన్ ఓకే షోమియే కాయిన్ అని అంటారు అంటే వాళ్ళు దే షోయే కాయిన్ ఆ కాయిన్ మీద బొమ్మ ఉంటుంది హూస్ ఫిగర్ ఇటీస్ అని అడుగుతారు హూస్ ఫిగర్ ఇటీస్ అంటే ఇటీర్స్ అని చెప్తాను వీళ్ళు అంటే అప్పుడు ఆయన గివ్ సీజర్స్ టు సీజర్ and gods to God, and if they will be able to so, understand what they are going to do. That's why they will be able to understand what they are going to do. They give Caesar's to Caesar and gods to God. He did not violate the law. Christ's apostles still stood on the ground. We will have a trap of God, and we will have a trap of God. So, what I was trying to say, అక్కడ కూడా అతను లాని వైలేట్ చేయమని చెప్పలేదు యూ పేర్ యువర్ ట్యాక్సెస్ అని చెప్తాడు దేర్ ఇష్యూ ఇస్ నాట్ ఎ ఫైట్ దేర్ ఇష్యూ వాజ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ దెన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ మీ స్వధర్మం అయితే యూ డూ దాట్ అని చెప్తాడు అంతేకాని రోమన్ సామ్రాజ్యం మీద మనకు శత్రుత్వం ఉంది కాబట్టి మీరు ట్యాక్స్ కట్టద్దని చెప్పడం ఇట్ డజన్ సే దాట్ అక్కడ దేర్ వర్స్నో ఇష్యూ ఆఫ్ దేర్ వర్స్నో ఇష్యూ ఆఫ్ వార్ అని సచ్ And the tax was the issue and therefore He did not violate the law. And when it came to the apostles, He says, show the other cheek. When I say, Shri Krishna in the same way, I will tell you the same way, the same way, the same way. But in this context, Swadharma is a Yudhavain. Swadharma is a tax cut. Swadharma is a tax cut. స్వధర్మం యుద్ధమైంది కనుక యుద్ధం చేయమని చెప్తున్నాడు కాబట్టి యుద్ధం చేయమని చెప్తున్నాడు కాబట్టి కృష్ణుడు తక్కువని ఒక చీక్ కాకుండా ఇంకో చీక్ చూపించమన్నాడు కాబట్టి క్రీస్టు గొప్ప ఈ మిషనరీస్ చేసేటువంటి ప్రచారం ఏదైతే కలదో ఇది చాలా దుర్బుద్ధితో కూడినది చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాలలో అజ్ఞానంతో కూడినటువంటి ప్రచారం కాబట్టి క్రైస్టు యుద్ధం చేయొద్దని మీరట్ మీ రైట్స్ నుంచి పరిరక్షించుకోవద్దని దద్దం అలా ఉందామని ఎక్కడా చెప్పలేదని సర్వసంగ పరిత్యాగులను ఉద్దేశించి మీరు యూ బేర్ విత్ ఇన్సల్ట్స్ అండ్ అదర్ థింగ్స్ అని తన యొక్క శిష్యులకి వాళ్ళ పరిస్థితి కనుక అలా బోధించాడు తను ఆ నియమాన్ని పాటించాడు సో శ్రీకృష్ణుడిని ఆ అవమానం చేస్తాడు అవమానం చేస్తే శ్రీకృష్ణుడు యుద్ధం ప్రకటించడా ప్రకటించలేదు నీ అవమానం నాకెంత లేని కట్లు కట్టేస్తే ఉప్పేస తక్కువ వచ్చింది అంతేగాని అదిగో నేను వెళ్తే అవమానం చేశాడు వీడు అని వెంటనే బలరాముడికి ఒక కబురు పెట్టి నాన్ను అవమానం చేశాడు కాబట్టి వీళ్ళ మీద యుద్దానికి రా అని చెప్పేసి చెప్పలేదు ఇట్ కేమ్ టు హిమ్సెల్ఫ్ హీ వాజ్ విల్లింగ్ టు రిసీవ్ ఎనీ ఇన్ ఎనీ ఇన్సిడెంట్ ఆల్సో బట్ వెన్ ఇట్ కేమ్ టు అర్జున హీ అడ్వైజెస్ హిమ్ డూ యువర్ డ్యూటీ అంటే కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు బోధిస్తున్నది స్వధర్మం చేయమనే గాని యుద్దం చేయమని కాదు ఇట్ ఈస్ ఇన్సిడెంటల్ దట్ స్వధర్మ హ్యాపన్స్ టు బి ఫైట్ ఇది ఇప్పుడు పోలీసులు పోలీసులకు తుపాకులు ఇస్తారు ఎందుకు ఇస్తారంటారు అవసరం అయితే కలచడం కోసమే ఇస్తారు కదా మళ్ళీ పోలీసు తుపాకీ కాల్చేయడం అనుకోండి అదిగో పోలీసు తుపాకీ కాల్చేయడం హింస చేసేస్తున్నాడు రక్తం అయిపోతుంది అని చెప్పేసి గోల పెట్టేస్తే అలాగే వాడు కాల్చాల్సిన సందర్భంలో కాల్చడం కోసమే వాడు తుపాకీ కాల్చక పోలీసులు తుపాకులు కాల్చరాదు దండములతో కొట్టరాదు అని రూల్ పెట్టేసాయండి పెట్టేస్తే ఇంకా అప్పుడు లా ప్రకారం వాడు కర్రతో కొట్టకూడదు తుపాను కాల్చకూడదు అప్పుడు ఇంకా పోలీసు ఏమిటండి కాబట్టి స్వధర్మ పోలీసు వచ్చినప్పటికి లాఠీ ఛార్జ్ అని చెప్తాడు ఎవడు ఆ మేజిస్ట్రేట్ లాఠీ ఛార్జ్ ఏమైనా ఆర్దరు వేస్తాడు అప్పుడు ఎప్పుడైనా మీరు లాఠీ ఛార్జ్ చూసారా నేను చూశాను లాఠీ ఛార్జ్ టీవీలోనైనా చూసుంటారు కదా లాఠీలు ఎలా ఉంటాయి బోలు కర్ర ఉండవు ఫుల్ సాలిడ్ లాఠీలు ఉంటాయి బోలుగా ఉంటాయి కదా బోలుగా టంగు మనం జపడవుతుంది పెద్ద దెబ్బ తగద్దు అని మీరు అనుకోద్దు సాలిడ్గా ఉంటాయి లాఠీతో కొడితే ఉత్తరప్రదేశ్లోనూ అక్కడ లాఠీ చార్జ్ చేస్తారు గుర్రాల మీద వచ్చి ఆ లాఠీ దెబ్బలు ఎక్కడ తగిలితే అక్కడ ఎముక విరిగిపోతుంది అండ్ ఫస్ట్ లైన్ ఆఫ్ లాఠీ దెబ్బలు తగిలిన వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళి కట్టులు కట్టించుకుని ఎముకల వైద్యుడు చేయాలి వైద్యం చేయించుకుంటారు లాఠీ చార్జ్ అంటే అలా సపోజ్ చార్జన్ లాఠీ ఛార్జన్ అంటే అప్పుడు పోలీసు అబెబ ఈ కర్ర గట్టిగా ఉందండో ఇది కనుక తగిలితే డబ్బులు తగులుతాయి వాళ్ళకన్నా అన్నాడు అనుకోండి అది పద్ధతి అండి పోలీస్ ఈజ్ నాట్ సపోజ్ టు ఆర్గ్యూ వారియర్ ఈస్ ఏ సోల్జర్ ఈజ్ నాట్ సపోజ్ టు ఆర్గ్యూ దింట్ ఆర్గ్యూ ఈ అమెరికాలో వచ్చింది మాట ఒకసారి ఈ ఇరాక్ వారి సందర్భంగా soldiers should refuse orders same alagante edo modal pedte armor forces soldiers we have not nothing to do with politics. John Kerry, the politics and with job carry jorge bush wale idra madhyana a election bola chala adhigamga unnapudu ee point osthe armor forces refused to involve in it we are not concerned with it maaku order vasundi we implement the orders hitler army s ni stalingrad me ediki pampinchinappudu కొంతమంది మనం స్టాలింజ్ బ్యాడ్ వైపు మూవ్ వెళ్తున్నాము వింటర్ వచ్చేసింది మనం నెగ్గలేము ఇది మనలో మరణించడం ఖాయం సో ఇట్ ఈ గుడ్ ఇన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సేఫ్టీ ఆఫ్ ది ఆర్మీ ఫోర్సెస్ వీ డ్ గో బ్యాక్ అనే ప్రపోజల్ వస్తే ది ఆర్డర్ హ్యాస్ కమ్ మూవ్ ఫార్వర్ అని ది ఎంటర్ ఇన్ ది డెత్ డెత్ వెళితారంత కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫర్ దెమ్ టు థింక్ ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు యాక్ట్ క్షత్రియం స్వధర్మం అలా సన్యాసుల యొక్క ధర్మం వేరే ఉంది ధర్మం మనిషి నుంచి సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఆత్మ ఒక్కటే క్షత్రియుడాత్మ సన్యాసి ఆత్మ రెండు కూడా అకర్త భోక్త అక్కడ మార్పే ఉండదు ధర్మం దగ్గర మాత్రం మార్పు కాబట్టి ఈ కాంటాక్స్ట్ ని కొంచెం కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆ దానికి అవతారికి చూద్దాం ఇహ పరమార్థతత్వాపేక్షాయా శోకో మోహో ना संभवती चूंकि परमत्व पथ तत्व आत्मयक यथार्थ स्वरूपमेमी अब तत्व अपेक्षा परगण की तस्कूर मन चूसा शोका मोहा सुखरा चूसा आमा चाहिए సరే నాకు ఆత్మతత్వం తెలియదండి దేహము కంటే విలక్షణమైన కర్తా భోక్త కాని సర్వవ్యాపకమైన దేశకాల పరిచ్ఛేదరహితమైన ఆత్మ నేను అని నాకు తెలియదండి ఐ డోంట్ నో దాట్ మేబీ సో బట్ ఐ డోంట్ నో దాట్ మరి నీకేమిటి తెలుసు నేనొక మనిషిని కర్తని భోక్తని కర్మలను చేసుకుని ఫలాన్ని అనుభవిస్తాను ఇప్పుడు చెప్పండి మీరేం చెప్తారు అంటే ఇప్పుడు కూడా నీవు శోకాన్ని మోహాన్ని దరిదాపు నుంచి రాటింపకూడదు ఎందువల్ల మనకు ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి మనిషి అన్న తర్వాత మనిషికే కదా మనసుండేది మనసుంటే మరి శోకం ఉండకుండా పోతుందా మనిషి అన్న తర్వాత తప్పు చేయకుండా ఉంటాడా మనిషి అన్న తర్వాత పొరపాటు చేయకుండా ఉంటాడా మనిషి అన్న తర్వాత దుఃఖించకుండా ఉంటాడా అని దుఃఖాలు మనుషులకి రాకపోతే మ్రాకులకు వస్తాయా అంటూ అలాగా ఒక ప్రసంగం చేస్తా నో వి డోంట్ యాక్సెప్ట్ దట్ నీ ఒక మనిషిని దేహ దేశకాలములకు లోబడి ఉన్నవాడను దేహమే నేను దేహ సంబద్దమైనటువంటి లక్షణములే నా లక్షణముడు స్త్రీని పురుషుణ్ణి స్త్రీని ఫలానా వంశం వాణ్ణి ఇవన్నీ కూడా నీవు యథార్థమని స్వీకరించే పక్షంలో కూడా శోకమోహాలకి తావులేదు మరి ఇంకేలాగా ఏమిటి ఉంటుంది తాగు అంటే స్వధర్మమే కాబట్టి నీ స్వరూపమేమిటో నువ్వు చెప్పు నీ స్వరూపము అకర్తృ అభోక్తృ ఆత్మయా అయితే శోకమోహాలకి తాగులేదు అట్లుగాక నీ స్వరూపము నాకు తెలిసినంతలో నేను కర్త భోక్తా మానవుణ్ణి అప్పుడు కూడా శోకమోహాలకి తాగులేదు ఎందువల్ల స్వధర్మం అనేది ఇక ఇటు ఇట్ డి డి డి డి డిస్ప్లేసెస్ షోకా అండ్ మోహా శోకమోహాలకి మనస్సులో తాగు ఇవ్వకుండగా స్వధర్మం అనేది ఇట్ ఓవర్ టేక్స్ మోహా అండ్ మోహ కాబట్టి ఒక గివిన్ సిచ్యువేషన్లో శోకిస్తూ మోహాన్ని పొంది కూర్చోవడం అనడానికి అవకాశమే లేదు ఎందుకంటే స్వధర్మం ఉంటుంది కదా స్వధర్మాన్ని విడిచిపెట్టేస్తే మాత్రమే శోకమోహాలు ప్రవేశిస్తాయి కాబట్టి నీవు పరమార్థతత్వమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవు నీ స్వధర్మాన్ని నీ అనుష్ఠించవు కేవలము శోకిస్తూ కూర్చుంటావు ఇది పెద్ద అజ్ఞానము అని చెప్తున్నారు కాబట్టి సాంఖ్యోగం అయిపోయింది ఇక్కడి నుంచి ఇంకా సాంఖ్యం కాదు ఇక్కడి నుంచి వచ్చే శ్లోకాలన్నీ కూడా కేవలము ఇన్సిడెంట్ అంచేతనే ఇక్కడ ఒక ఐదారు శ్లోకాలున్నాయి ఇవి కేవలము ఆ కాంటెక్స్ట్ కు మాత్రమే వర్తిస్తాయి యూనివర్సల్ గా వర్తించవు ఇంతకు ముందు ముప్పయో శ్లోకం వరకు ఉన్నదంతా యూనివర్సల్ టీచింగ్ అప్లైస్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీవే బట్ ఇక్కడి నుంచి పట్టుకు కేవలము శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే వర్తిస్తాయి ఒక ఫైవ్ సిక్స్ అది ఆ విధంగా ఈ స్వధర్మోపనిషత్ ఆరంభమవుతోంది కాబట్టి న కేవలం పరమార్థతత్వాపేక్షాయామేవా శోకోమోహోవా న సంభవతి అనర్థం వాక్యం రిపీట్ అవుతుంది సో పరమార్థతత్వాన్ని మీరు పరిగణన అపేక్ష అంటే పరిగణించటం దాన్ని పరిగణించినప్పుడు శోకమోహములకు తావు ఎలాగూ లేదు అని చెప్పడం ఆ పరమార్థతత్వాన్ని పక్కన పెట్టి లౌకికమైన విజ్ఞానం నా కేవలం పరమార్థతత్వాపేక్ష లౌకికంగా నేను ఫలానా మనిషిని ఇగో ఇది నా యొక్క పరిస్థితి అని వ్యక్తి ఒక వ్యక్తిగా తనను భావించే సందర్భంలో కూడా నీవు శోకించటానికి సందర్భము కాదు అని చెప్తున్నారు స్వధర్మము గనుక అందం శ్లోకం స్వధర్మమేక్ష్య నవికంపితుమర్హసి ధర్మ్యాద్ధాత్ శ్రేయోణ్యియ విద్య పదక్షదం జబ్దోసారి స్వధర్మ అపి అవేక్ష్య నా వికంపితు అర్హసి ధర్మ్యాత్ యుత్ శ్రేయ అన్యత్ క్షత్రియ విద్య స్వర్మ స్వధర్మమును అవేక్ష్య అపి పరిశీలించినూ వికంపితుం చెలించుటకు నర్హసి తగవు నీవు ఆత్మస్వరూపాన్ని తీసి పక్కన పెట్టు నీ ధర్మాన్ని ఒక అర్జునుడు అనే వ్యక్తిగా నీ ధర్మం ఏమిటి అది నువ్వు తెలుసుకో తెలుసుకుంటే అప్పుడు కూడా నీవు నా వికంతుడు ఈ విధంగా ఇప్పుడు ఎలాగైతే విశేషంగా కంపిస్తున్నాడు అర్జునుడు వనికిపోతున్నాడు సో శోకంతో మోహంతో ఉనికిపోతున్నాడు అతను ధనస్సు పట్టుకోలేకపోతున్నాడు జారిపోయింది సో అంటే తను చేయాల్సిన కర్తవ్యానికి అత్యవసరమైన పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవి చేతిలోంచి జారిపోయాయి పరీక్ష రాసి విద్యార్థికి పెన్ను చేతుల మంచి జారిపోయింది అనుకోండి వాడికి పరీక్షించదు పరీక్షలు రాసి ఉదర్జీ దేవుటి అండి సంసారం నిత్యా అని అన్నాడు అనుకోండి పరీక్ష రాయాల్సిన విద్యార్థి అది పద్ధతి సంసారం నిత్యా విషయం తెలుసుకోవటమాట కానీ పరీక్ష రాసేసిన తర్వాత తెలుసుకోవచ్చు పరీక్ష ముందు అలాంటిది పెట్టకూడదు పరీక్ష ముందు పెళ్లి చేసుకునే ముందు ఇలాంటివి పెట్టకూడదు అవునో స్వధర్మం అనే దానికి కట్టుబడి ఉండాలి దాంట్లో దిగనే వద్దు దిగితే మటుకు యూ ఫుల్ఫిల్ యువర్ డ్యూటీ సో అలాగా ఈ అర్జునుడు అలాగ ఉనికిపోతూ ఉండటము వీళ్ళు యుద్ధంలో ప్రవేశించి చచ్చిపోతారేమో రక్తపాతం రక్తం చూస్తే నా కళ్ళు తిరుగుతాయి రక్తపాతం నా వల్ల కాదు అని అంటే యుద్దంలోకి వెళ్ళి అదేం మాటే యుద్దం అంటే ఏమిటి కాబట్టి నీవు స్వధర్మాన్ని పరిశీలించుకో నీ డ్యూటీ ఏమిటో అర్థం చేసుకుని ఈ విధంగా చెల్లించటము నీకు తగదు ఇక్కడ ఏమని చెప్తారంటే స్వధర్మం దగ్గర మీరు సెంటిమెంట్ను ప్రవేశపెట్టి మీరు ధర్మాన్ని గనక పాటించటం మానేసినట్లయితే జీవితంలో పతనం ఆరంభం అవుతుంది అని చెప్తారు దీనికి దృష్టాంతం చెప్తారు యథాహి మలినైర్ వస్త్రై ఎత్రోపమిష్యతే ఏం చరిత వృత్తిస్తు వృత్తశేషం నరక్షతి అని ఒక వాక్యం అవుతుంది ఇప్పుడు శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని ఉన్నాడు అనుకోండి వాడిని కూర్చోమని మీరు అన్నప్పుడు అరుగు మీద వచ్చినప్పుడు ఆ లావే కూర్చోమని అన్నప్పుడు అరుగు మీద కూర్చోమన్నారు అనుకోండి గమ్ములు కూర్చోడు చూసుకుంటాడు దులుపుకుని కూర్చుంటాడు లేకపోతే నిలబడే మాట్లాడతాడు ఏం పర్వాలేదు రండి నేను నిలబడే మాట్లాడతాను రెండు నిమిషాల నిలబడే మాట్లాడతాడు ఇందువల్ల కూర్చున్నట్లయితే తన శుభ్రమైన వస్త్రాలు మురికవుతాయి అని భయం ఉంటుంది సో అలా కాకుండా వాడు ఈ మెకానిక్లు ఉంటాను చూడండి మీరు ఎప్పుడైనా అంటే మలిన వస్త్రాలకు దృష్టాంతంగా చెప్తున్నా ఈ మెకానిక్ ఏం చేస్తాడంటే మేము పొద్దున్నే షాప్కి వస్తాడు తొమ్మిదింటికి పదింటికి వస్తాడు వచ్చి మొత్తం వచ్చేప్పుడు శుభ్రమైన డ్రెస్ వేసుకొస్తాడు రాగానే ఏం చేస్తాడంటే ఈ శుభ్రమైన డ్రస్ ఒక పెట్టి అక్కడ ఉన్న మురికి డ్రెస్ ఒకటి వేసుకుంటాడు ఒక ఓవరాల్ వేసుకుంటాడు ఆ ఓవరాల్ ఎలా ఉంటుందంటే మొత్తం వాడి షాపులో గత పది సంవత్సరాల నుంచి ఉపయోగించిన గ్రీజు మురికి అంత దాన్నే ఉంటుంది దాన్ని వేసుకుంటాడు అది వేసుకుని మీరు మోటార్ సైకిల్ స్టాండ్ వేశారనుకోండి స్టాండ్ వేసి మీరు జాగ్రత్తగా నిలబడతారు ఎందుకంటే అక్కడంతా బురద మురికి ఉంటుంది కానీ వారు వచ్చి అక్కడ చదివిలు పడి దాన్ని ఒప్పడం ప్రారంభిస్తారు ఎందువల్ల అంటారు మలినైరు వస్త్రైహి ఎత్ర పుత్రోపవిష్యే వేసుకున్న వస్త్రం మలినంగా ఉందని వాడికి తెలుస్తూ ఉంటుంది మురికి వస్త్రం దీంతో శుభ్రమైన చోటే కూర్చోవాలి అనేటువంటి పట్టుదల ఉండదు మురికున్నా కూర్చుంటాడు ఏ ఉన్నా కూర్చుంటాడు అక్కడ దాంట్లో వెళ్ళి చదివిలు పడతాడు మురిగ్గా ఉన్నవాడు అలాగే ఉంటాడు ఏవం చరిత వృత్తిస్తూ వృత్తశేషం అరక్షదు కొంత మురికి ఉంటే వీడు వెళ్ళి ఎక్కడొక్కడ కూర్చుని మరింత మురికి చేసుకొస్తాడు ఇంకొంచెం మురికి కాకూడదు అనే ఉండదు అది ఆ లక్షణం వచ్చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మురికిగా ఉంది కనుక అలాగే వీడు తన ధర్మాన్ని ఆచరించడం మానేసాడనుకోండి చలిత వృత్తి వృత్తి అంటే వర్తనం వాడి ప్రవర్తన ఎలా ఉండాలి వాడి ధర్మం ఏమిటి అనే విషయంలో చలిత అంటే కంపించి అంటే పక్కకి జరిగి వాడు ధర్మం నుంచి వాడు కనుక చితుడైపోయి ఒకసారి కనుక వాడు కాంప్రమైజ్ అయిపోతే వాడు బ్రతుకంతా కాంప్రమైజ్ అవుతూనే ఉంటాడు ఒక్క శేషం నా ఏదో ఒక పిసరంతా కాంప్రమైజ్ అయ్యాము మిగిలిన రక్షించుకున్నాము మిగిలిన ఏరియాస్ ని మనం కాంప్రమైజ్ అవ్వకుండా రక్షించుకున్నాము అని వాడు అలా ఉండడు హీ విల్ టేక్ దిస్ డౌన్ఫాల్ టు ది ఎక్స్ట్రీమ్ అది హ్యూమన్ మైండ్ ఫంక్షన్స్ లైక్ కొంచెం మురికైతే ఓన్లే మురికి అయిన మురికేదో అయింది ఇంకా మరింత మురికి కాకుండా బట్టల్ని కాపాడుకుందాము అని వాడు అనుకోరు ఒకసారి నేను నా భుజల మీద కండువాని ఉచుకుతానంటే ఒక అమ్మకి ఇచ్చాను ఆ పని అమ్మకి ఇచ్చాను ఇస్తే ఆమె ఏం చేసింది కండువాని తీసుకెళ్లి మురికి పెట్టి అక్కడ మురిగ్గా ఉంటే చూస్తూ కూడా పెట్టేది అని నేను అమ్మ అంటే ఆమె ఉంటుంది ఎలాగో ఉతకపోతున్నాను కదా అంటే అక్కడ పెట్టారా అంటే నేను చెప్పాను చూడు నువ్వు ఉతకపోతున్నానంటే నా కండువా అంత మురికి అవద్దు వాడాను కనుక నీకు మళ్లీ ఉతకడానికి ఇచ్చాను కానీ దాని నిండా అంత మురికేమవదు నువ్వు లేని మురికి పట్టించి తర్వాత ఆ మురికిని వదల్చలేకపోతావు అలాగ ఎక్కడ పడితే అక్కడ పెట్టవు స్వచ్ఛమైన తోటే పెట్టవు కొత్త మురికి దానికి అంటించొద్దు అని నేను చెప్పాను ఎందుకని అలా ఎందుకు చేసిందా అమ్మ అంటే ఆ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది ఎలాగూ మురికితే కదా ఇంకొంచెం మురికి పడితే మాత్రం నష్టమే వచ్చింది అంచేతనే మానవ మీరు ఆలోచించండి మొట్టం అసలు లంచం తీసుకోకుండా ఉన్నాడు అనుకోండి వాళ్ళు లంచం తీసుకోకుండానే ఉంటాడు ఒక్కసారి కక్కుతాడంటే లంచం వద్దండి మీరు ఉరికే డిన్నర్ పార్టీకి మాత్రం రండి ఇంకే ఫ్రెండ్ ఇంటికి వెళ్లరా ఏమి ఫ్రెండ్ ఇంటికి భోజనానికి మిలిస్తే అయితే మేము ఫ్రెండ్లు అనుకోండి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి మీరు మీరు డిన్నర్ పార్టీకి రండి మా ఇంట్లో గెస్ట్ కింద రండి అయితే లంచం మాత్రం మీరు ఇవ్వద్దు నేను తీసుకోను మేము మీరు తీసుకోవద్దు మీరు డిన్నర్ పార్టీకి రండి అంటే మీరు వెళ్ళి డిన్నర్ పార్టీ చేసి వస్తాయి బస్ దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ హీస్ క్లీన్ క్లీన్లీనెస్ ఎందుకంటే ఒక్క పిసర్ చెలించిందంటే ఆ ప్రవృత్తి ధర్మం నుంచి ఒక్క పిసరు దిగతారేటంటే వృత్తశేషం నరక్షతి మిగిలిన శుభ్రంగా శుచిగా ఉన్న భాగాన్ని కూడా आ शुचि अट्केवाली अनेग्रहमु आ पटुदला हे अर्जुन नी ब्रतक अलागे हो नी धर्मा करग्ध पाटा वजेसवे रेपन अक्रिया नीं सन्यास धर्मा पाटा मनि तर ఏదో ఒక ధర్మం ఉంటుందా ఉండగా ఏదో ఒక ఆశ్రమంలో ఉంటాడు వీడు బ్రహ్మచర్యగా ఉన్నవాడు ఏనాడు బ్రహ్మచర్య ధర్మాన్ని పాటించలేదు గృహస్థయ్యాడు ఏనాడు గృహస్థ ధర్మాన్ని సరిగ్గా పాటించలేదు ఇప్పుడు సన్యాసయ్యి నేను సన్యాస ఆశ్రమాన్ని ఉద్ధరిస్తానంటాడు ఎలాగా సో నువ్వు యుద్ధరంగంలో నీ స్వధర్మం ఏమిటి శత్రువుకి వెన్ను చూపించరాదు శత్రువు ఎదుట పోరాడి ధర్మం కోసం చేసి పోరాటం కాబట్టి ఆ ధర్మ యుద్ధాన్ని పూచీగా నిర్వహించి దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు వారి సన్యాసం తీసుకున్నాడు అనుకోండి అక్కడ రిటైర్ అయిపోయి రిటైర్ అంటే అక్కడి నుంచి ఐఎమ్ లీవింగ్ దిస్ నవ్ ది వార్ ఈజ్ ఓవర్ మై డ్యూటీ ఈజ్ ఓవర్ నవ్ ఐఎమ్ రిటైరింగ్ ఫ్రమ్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ ప్రిన్స్ రాజకుమారి యొక్క బాధ్యత నుంచి నేను తప్పుకుంటున్నాను అని ఒక్క డిక్లరేషన్ ఇచ్చేసి హృషికేశ్వరిపై సన్యాసం తీసుకుంటే వాడు ఆ సన్యాసాన్ని కూడా పూచీగా నిర్వహిస్తుంది అంతేగాని సన్యాసంలో అన్ని వదిలిపెట్టేచ్చు కదా అని గృహస్థాశ్రమ ధర్మాలని ఎగకొట్టి సన్యాసాన్ని ఒక ఎస్కేట్ మెకానిజం కింద వాడుకోవడం చాలా తప్పదు కాబట్టి హే అర్జున నీ ధర్మాన్ని నువ్వు నీ ధర్మం ఏంటో నువ్వు శ్రీకృష్ణుడు అర్జునున్న రంగ రణరంగంలోకి తీసుకొచ్చాడా లేకపోతే అర్జు రణరంగంలో అర్జునుడు తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు చేపట్లో ఆపొచ్చాడు యుద్ధాంగంలో నాకేం సంబంధం లేదన్నా యుద్ధంలో చేపట్టి నీ డ్యూటీ నువ్వు నీ డ్యూటీ నువ్వు చేసినట్లయితే నువ్వు అన్నట్టుగా ఏదో భారక్షం చేసుకోవచ్చు సందర భిక్షాటన చేసుకోవచ్చు అవన్నీ కూడా ఆ సమయం వచ్చినప్పుడు అది చూడచ్చు కాబట్టి స్వధర్మం నుంచి చెల్లించటానికి వీలు లేదు ఇది పెద్ద ప్రతిపాదన మీరు సెంటిమెంట్ దీంట్లో ప్రవేశపెట్టకూడదు యుద్దం చేయమంటున్నాడు అని అనకూడదు యుద్దం చేయమంటున్నాడని చెప్పినట్టుగా వినబడుతుంది బికాస్ ది కాంటెక్స్ హ్యాటన్స్ టు బి అ బ్యాకెజ్ అదర్వైజ్ శ్రీకృష్ణుని యొక్క తాత్పర్యం యుద్ధం అని కాదు శ్రీకృష్ణుడు యొక్క తాత్పర్యము కేవలము స్వధర్మమే యమధర్మరాజు నచికేతుడికి పాఠం చెప్పినప్పుడు అక్కడ హననము అనే క్రియని వాడతాడు ఏ హననం అండాలెందుకు భోజనం అనొచ్చు కదా అంటే మరి ఆయన తెల్లారేస్తే ఆయన హననంతో సంబంధం ఎప్పుడు కదా మృత్యుదేవత కదా అంటే హనన క్రియను వాడతాడు ఎవరి సందర్భాన్ని బట్టి వాడు దృష్టాంతం చెప్తాడు కాబట్టి తాత్వర్యం ఏమిటంటే నీ కర్తవ్యము ఏది అయినా కూడా నేను చేసి తీరవలసింది విజయతనే మీకు ఎక్కడైనా చూడండి భారతదేశంలోనే అక్కర్లేదు ఏ దేశంలో చూసినా కూడా అన్ని సమాజాల్లోనూ కూడా కర్తవ్యనిష్ట అన్నది ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ నేను యూఎస్ లో ఒక డైలాగ్ చాలా సార్లు విన్నా మనం ఏదైనా ప్రొటెస్ట్ చేశారనుకోండి వాడు ఏమంటాడో తెలిసిన డియర్ సార్ ప్లీజ్ నోట్ ఐ డి నాట్ మేక్ ది రూల్స్ అని చెప్పారు హీ విల్ ఇన్సిస్ మీరు ఏదైనా పే చేయాలనుకోండి పే చేయమంటాడంత నోనో దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఐ విల్ నాట్ పే అని మీరంటే డియర్ సార్ i did not make the rules unta nen rules nen chesina vanni kaadu vaadu rules follow avadhe vaadi duty aa rule correcta tappa annadi aa meemamsalo praveshinchadhasalu he follows the rule no no he identity like katt lekapaina ikka nunchi akkada dagane kada vello intlo ge avvipo do bombinchu ante no sir i did not make the rules anukunte no, nona he jwaram thotunnadu vella lekapothunnadu nenu aa gate dagga diribettu ostaanu ane veer airport lo mem osar ante No sir, I did not make the rules. You cannot go. That's the no sentiment. I sympathize with you, but I cannot help it. How about it? Sentiment and if it is swadharmane chadakot, you can't go. Taravata randha phaagintabdhamo kshatriyasyap. Kshatriyunaku dharmiyat, dharmabaddhamayana, యుద్ధాత్ యుద్ధముకంటే క్షత్రియు క్షత్రియుడంటే అర్థం ఏంటంటే క్షతాత్తిలత్రాయత ఇుదగ్రహ క్షత్రస్య శబ్దో భువన రూఢ అని కాళిదాసమహాకవి ఔషంలో అంటాడు మీరు విన్నారో లేదో ఏమాట క్షత్త్ర క్షత్ర క్షత్రియ ఇయ తర్వాత అసలు ది వర్డ్ ఇస్ క్షత్ర క్షత్రలోను కొంచెం జాగ్రత్తగా రాసి వాళ్ళు ఎలా రాస్తారంటే తా రాసి దానికి ఎందుకు తాగుతిచ్చి క్షత చేసి దానికి రాక్షిస్తారు క్షత్ర రెండు తాలు ఉన్నాయి అక్కడ ఆ రెండు తాళేమిటంటే క్షత్త్ర క్షతత్ర క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ క్షతాత్ అంటే ఆపద నుండి త్రాయతే రక్షిస్తాడు అంటే ఎవడైనా కష్టంలో ఉన్నప్పుడు అటాక్ చేశారనుకోండి శత్రువులు అటాక్ చేసినప్పుడు ఈ సమాజం కష్టంలో ఉన్నప్పుడు ఈ క్షత్రియుడు ఈ ఆల్మీవాడు వెళ్లి యుద్దంలో నిలబడి యుద్దం చేసి వస్తాడు వచ్చి ఆ విధంగా ఈ సమాజాన్ని రక్షిస్తాడు లేకపోతే అన్యాయం జరుగుతుంది అనుకోండి రోడ్డు మీద ఎవడైనా అత్యాచారం చేస్తున్నా అనుకోండి మరో వ్యక్తి మీద నన్ను రక్షించడంలో అని వీడి కేకరేస్తే అప్పుడు పోలీసు ఏం చేస్తాడు పోలీసు క్షత్రియుడు వాడు ఏం చేస్తాడు పరిగెత్తుకు వెళ్లి లాఠీ జరిపించి అత్యాచారం చేసి వాణ్ణి కొట్టి వాణ్ణేమో చేతులు వెనక్కి విరిచి సంఖ్యలు వేసి ఈ బలహీనాన్ని రక్షిస్తారు వాడు కనుక పుట్టినట్లయితే దెబ్బ తగులుతుంది దెబ్బ తగిలితే రక్తం వస్తుంది ఎదరవాళ్ళ హింస చేసినట్టు హింస అనే పదాన్ని నేను అలా చూస్తూ ఊరుకుంటా నాకేం సంబంధం లేదని అన్నాడనుకోండి పోలీసు అన్నాడు అనుకోండి పోలీసు పోలీసు కాకుండా మరొకటంటే మరాలేదు పోలీసు కనుక అలా అన్నట్లయితే అది వాడి ధర్మాన్ని వాడు చేయలేదు పోలీసు అంటే క్షత్రియుడు అని అర్థం కాబట్టి క్షత్రియుడికి కర్తవ్యం ఏమిటి అంటే యుద్ధము ఎటువంటి యుద్ధము అస్తమాన సందర్భం ఉన్నా లేకపోయినా యుద్ధం చేయమని చెప్పట్లేదా ధర్మ్యాతి యుద్ధాలు ఈ పదము ధర్మ్యా ఆ యా ప్రత్యయం మీరు గమనించాలి సంస్కృత విద్యార్థులు కదా యా ఎప్పుడు వస్తుందంటే ధర్మము నుండి ప్రక్కకు తొలగనిది అనపేతము అనే అర్థంలో యా అనే ప్రత్యయం వస్తుంది ధర్మాత్ అనపేతం ధర్మయం భాష్యకారులు రాయిపోతున్నారు అది పాణిని యొక్క ప్రత్యయము న్యాయము ఎప్పుడైనా విన్నానా యా కింద యా ఉంటుంది యా కింద యా ఉంటుంది ఒరిజినల్ గా న్యాయ అంటే న్యాయం న్యాయము నుండి తొలగనిది इलांट पद धर्म्यम यचय अनपेट अच्छी प्रखक जरगद तुला अनेथम या प्रचय धर्मी प्रखक तोलू दाखिल धर्म अटे धर्मबद्धम युद्ध इन चूसको युद्धमु धर्मबद्धमा का चूस యుద్ధం ధర్మబద్ధం కాకపోతే అసలు నిన్ను యుద్ధానికి ఎవరు రమ్మన్నాడు రాణమే పొరపాటు ఒకవేళ వచ్చినా కంటిన్యూ కూడా చేయక్కర్లేదు వెనక్కి వెళ్ళిపోవచ్చు యుద్ధము ధర్మబద్ధమా కాదో క్షత్రియుడికి ధర్మబద్ధమైన యుద్ధం అది వాటి అంటే ఎలాగంటే ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు అనుకోండి అసలు ఈ యుద్ధము మనం ముందుకు వెళ్లాలా అక్కర్లేదా అని నిర్ణయించే స్థితిలో అర్జునుడు ఉన్నాడు ఎందుకంటే అర్జునుడు కనుక ధర్మరాజు అడిగారు అందరినీ ఏమో యుద్ధానికి మనం వెళ్ళాలక్కర్లేదా నీ ఒపీనియన్ ఏది నీ భీముడిని అడిగాడు ద్రౌపదిని అడిగాడు సహదేవుణ్ణి అడిగాడు నకులను అడిగాడు అర్జునుడిని అడిగాడు వాళ్ళు చెప్పిన వాళ్ళు వేసిన ఓటు ఎలా ఉందో చెప్పంటారా మీరు ఆశ్చర్యపోతారని చెప్తే భీముడు అన్నాడు మనకి యుద్ధం అనవసరమేమో మనం శాంతికి పోదాం నకులుడు అలాగే అంటాడు సహదేవుడు అలాగే అంటాడు ధర్మరాజు శాంతి పక్షమే ఎప్పుడు కూడా ద్రౌపది యుద్దపక్షం ఆవిడ యుద్దం చేస్తే రాల్సిందే నువ్వు శాంతివచనాలు కొలకద్దు అని ఆవిడ అంటుంది అప్పుడు అర్జునుడు అంటాడు అలాగ కంగారు పడద్దు నువ్వు శాంతివచనాలు కొలకొద్దు అని ఏమైంది అని ద్రౌపదిని కొంచెం కోకలేసి ఆవిడని ఓదార్చితోటి కూడా అయ్యా నువ్వు కూడా శాంతిని చెప్పేసి ఒక ఏకపక్షంగా నిర్ణయం తీసుకోద్దు మనం ఇది విషయంలో శ్రీకృష్ణుడిని సలహా అడుగుదాము ఆ తర్వాత కన్సెన్సస్ ఆ సిచ్యువేషన్ ఎలా వస్తే అలా చేసుకుందాము అని ఒక రకంగా అతను చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు అడిగితే శ్రీకృష్ణుడు అంటాడు ఇంకొకసారి అంతకుముందే ఒక రాయివారం అయింది సంజయ్ రాయివారమో ఏదో అయింది ఇంకొక ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకొక ఎఫర్ట్ చేయకుండా ఫస్ట్ టైం చేసిన టాక్స్ ఫెయిల్ అయిపోయాయి కాబట్టి వెంటనే వారు డిక్లేర్ చేయడం న్యాయం కాదు వన్ మోర్ ఎఫర్ట్ వీ షుడ్ డూ అని ఒమాట చెప్తాడు తర్వాత వారు డిక్లరేషన్ మనం చేయకూడదు దుర్యోధనుడు కనుక వార్ డిక్లేర్ చేస్తే దానికి మనం రెస్పాన్స్ ఇచ్చి ఉండాలి కానీ మనంతట మనం వారు డిక్లేర్ చేయకుండా ఉంటే మంచిది అని కూడా చెప్తాం నాకు గుర్తున్నంతలో చెప్తున్నాను వెరిఫై చేయొచ్చు మీరు చెప్తే అయితే మరి రాయిబారంగా మొన్నే కదా పంపించిన రాయిబారం ఫెయిల్ అయిపోయింది ధౌమ్యున్నో ఎవరినో పంపిస్తారు రాయిబారం అది ఫెయిల్ అయింది మరి ఇప్పుడు ఎలాగా ఎవరు వెళ్తే బాగుంటుంది రాయబారిగా అంటే ఇప్పుడు భీములో ఎవరో ఉంటారు ఇంకోహళ్ళు ఇంకోహు ఎందుకు శాంతిని మనం పోషించాలనేప్పుడు సజెస్ట్ చేసిన శ్రీకృష్ణునే మనం రాయిబారిగా పంపిస్తే ఈజ్ ఏ న్యూట్రల్ పర్సన్ అదర్ అదర్ సైడ్ ఆల్సో దర్ రెస్పెక్ట్ ఫర్ శ్రీకృష్ణుడే మనకి రాయిబారుగా ఉంటే బాగుంటుంది అంటే సరే అంటే సరే అంట అప్పుడు శ్రీకృష్ణుడు రాయిబారని వెళ్తాడు ఆ రాయిబారని జరిపిస్తే అక్కడ జరిగినటువంటి సంభాషణ యొక్క సారాన్ని ధర్మరాజుకి బోధిస్తాడు మీరు విధానం వెళ్లమని చెప్పడావు ఇదిగో నేను వెళ్లాను నువ్వు చెప్పన్న మాటలు వాడికి చెప్పాను వాడు చెప్పన్న మాటలు ఇది ఎవటో తెలిసిన వాడు చెప్పన్న మాటలు మీరు క్షత్రియులా కాదా క్షత్రియులు కనుక క్షత్రియులుగా పుట్టి ఉన్నవాళ్ళు అయితే మీకు అసలు క్షత్రియ పరాక్రమం ఉన్న మునగాళ్ళైతే మీరు యుద్దం చేసి గెలుచుకుని ఆ రకంగా వచ్చిన రాజ్యాన్ని ఏలుకోండి కాని స్త్రీ ద్రౌపది మా నాయనగారి దగ్గరికి వెళ్లి ఏడు మొహం పెట్టి సరేమ్మా నీ అర్ధరాజ్యం నీ మొగుళ్ళ అర్ధరాజ్యం అది ఏలుకుని ప్రయత్నం చేశాను అలాగే ఇప్పుడు ఇంకా అవకాశం లేదు అలా జరిగిందంటుంది ఆయన ద్రౌపదికి వరంగా ఇచ్చేస్తాడు అర్ధరాజ్యం ఇచ్చేస్తే మళ్ళీ వీళ్ళు వెనక్కి వచ్చేస్తాడు అలాగే ఛాన్స్ ఇవ్వని ఇంక ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు మీరు క్షత్రియులైతే మీరు రాజ్యాన్ని నెగ్గి ఇది మేము నెగ్గుకున్నాము ఇది మాది అని మీరు చేసుకోండి మీరు నెగ్గకుండగా మీకు ఫ్లాటర్లో పెట్టి పళ్ళెల్లో పెట్టి మాత్రం మీకు ఒక్క సూర్యమోన ల్యాండ్ కూడా ఇచ్చి ప్రసక్తి లేదు మీ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో డు నాట్ యాక్సెప్ట్ యువర్ క్లెయిమ్స్ ఐ రిఫ్యూజ్ ఆల్ దోస్ క్లెయిమ్స్ మీరు నాకు ధర్మపొన్నాలు అందించొద్దు మీ చేతనైతే యుద్ధరంగంలో కలుసుకుందాని రండి చేత కాకపోతే అని పంపించాడు ఇప్పుడు మళ్లీ ఓటు తీసుకుంటారు శ్రీకృష్ణుడు ఓటు వేయడు మళ్లీ ఓటు కన్సెన్సస్ భీముడు అంటాడు మన యుద్ధానికి వెళ్లాల్సిందే వీ షుడ్ యాక్సెప్ట్ దిస్ ఛాలెన్స్ నకులుడు అంతే సహదేవుడు అంతే అర్జునుడు అంతే ధర్మరాజు కూడా అంతే ఆయన కూడా ఏమంటాడంటే ఐ నౌ సజెస్ట్ వీ షుడ్ యాక్సెప్ట్ దిస్ ఛాలెన్స్ ద్రౌపదిని అడుగుతారు వీళ్ళందరూ కలిసి కష్టాలు అనుభవించారు కాబట్టి ఆవిడని అడుగుతారు కుంతి లేదు సమీపంలో కుంతి అక్కడ హస్తినాపురంలోనే ఉంది విద్రుడి దగ్గర ద్రౌపదిని అడిగితే షీ వాజ్ ఎ ప్రో ఫ్రమ్ ది బిగినింగ్ దెన్ ధర్మరాజు గారు సార్ వేర్ యాక్సెప్టింగ్ ఇది చాలెంజ్ లెటర్ స్టార్ట్ అరేంజ్మెంట్స్ ఉద్యోగ పర్వం ప్రారంభం ఇది యుద్ధం ఇది ధర్మయుద్ధం అని నేను అనుకుంటున్నా నువ్వేమనుకుంటున్నావు నువ్వు ధర్మయుద్ద వచ్చేవా మరి ధర్మయుద్ధం వచ్చినట్లయితే ఈ యుద్ధం ప్రారంభం అవడానికి ముందు ఈ ఏడుపు ఏదో అప్పుడు అప్పుడు ఏడవాలి ఈ యుద్ధం శాంతితో ఏదో అది అప్పుడు చేసుకోవాలి కానీ युद्ध प्रारंभ हो युद्धा नी कर्तव्य में क्षत्रि सन्यासम भिक्षार श्रेयस्स अंत नो क्षत्रिय श्रेयस्सेटे धर्मबद्धम युद्धा श्रेयस्ला स्वधर्मा अनिठाड़ो रागद्वेश जो